ఇది చాలా ఫండమెంటల్ క్వాలిఫికేషన్ యథాత్మాన ఇంకా అల్టిమేట్గా సర్వభూత హితే రథడండి సకల ప్రాణులలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు ఇది చాలా ఫండమెంటల్ కండిషన్ దీని మీద స్వామి ప్రభవానంద ఇందాక చెప్పాను ప్రభవానందని ఆయన మెడిటేషన్ చేయించేవారు ఆయన ఏమైనా మెడిటేషన్ చేయించేవారు అంటే ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అని అలా మెడిటేట్ దెన్ అదే ఈశ్వరుడు అంటే ఏ ఈశ్వరుడు నా హృదయంలో నాకే అనుభవింపబడుతున్నాడో అదే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయములలో ఉన్నాడు ఇంక్లూడింగ్ అవర్ ఎనిమీస్ సోకాల్డ్ ఎనిమీస్ వాళ్ళ హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు ఎడ్యుకేట్ అప్ అప్పుడు ఏమవుతుందంటే రాజద్వేషాలకి తావు ఉండదు తర్వాత మన జీవితంలో ఇతర ప్రాణులకు ఏ విధమైన హింస మన జీవితంలో ఉండకూడదు సర్వభూత హితేవకా నేను ఒక చోట ప్రార్థనా శక్తదిలో మాట రాశాను అది ఎవరో చూసి మీరు బాగా రాశారని నాతో కన్నా అందుకోసం నేను చెప్తున్నా నేను ఏమన్నా రాశానంటే చూడండి పన్నెండో అధ్యాయం చూసినట్లయితే గీతలో అక్కడ సగుణోపాసన నిర్గుణోపాసన రెండు ఉంటాయి సగుణోపాసనకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాయి ఎందుకంటే దేహదారులకు సగుణోపాసన తేలిక నిర్గుణోపాసన కొంచెం కష్టం రెండూ చెప్తాడు రెండింటికి ఆయన వర్ణిస్తాడు నిగ్గుణోపాసన రెండు శ్లోకాల్లో వర్ణిస్తాడు సగుణోపాసన నాలుగైదు శ్లోకాల్లో వర్ణిస్తాడు కానీ రెండింటికి కామన్ క్యారెక్టర్స్టిక్ ఒకటి చెప్తాడు అదేమిటంటే సర్వభూత హితే రథ కాబట్టి మీరు సగుణ బ్రహ్మను అంటే సగుణ బ్రహ్మ అంటే సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఆ ప్రాణశక్తి రూపంగా మీరు పరబ్రహ్మను మీరు ఉపాసన చేయవచ్చు అయితే శగుణ సాకార మళ్ళీ దాంట్లో శగుణం వేరు వేరు శగుణము అంటే సర్వ వ్యాపకంగా ఉండే ఒక శక్తి రూపంగా ఈశ్వరుని ఆరాధిస్తారు లేదా సగుణ సాకార అంటే ఒక విశిష్ట రూపంగా ఆరాధిస్తారు అలా ఆరాధించిన మూతర్శగుణ లేదా నిర్గుణము అహం బ్రహ్మాస్తి అహంగ్రహోపాసన చేసిన రెండు సందర్భాల్లో కూడా సర్వభూత హితేరత అన్నది కాదు కాబట్టి ఇతర ప్రాణులకు మన వల్ల హింస డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ కలుగా రాదు ఇప్పుడు మనం పాదరక్షలు ఉన్నాయనుకోండి చర్మం లేకుండా ఉండేది ప్రయత్నం చేస్తాం వీలు పడినంత వరకు పాదరక్ష అనేప్పటికీ చర్మం లేకుండా ఉండడం చాలా కఠినమైన విషయం అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి అయినా కూడా వీలైనంతలో చర్మం లేకుండా పాదరక్షలు బెల్ట్ పెట్టుకునేప్పుడు చర్మం మనకు తర్వాత టోపి చర్మం టోపి కోటు చర్మం కోటు ఇలాంటివి వేసుకు ఇదంటారు లింక్ లింక్ అంటారా అలాంటిది చాలా తప్పు అటువంటి పశువు యొక్క హింసతో కూడిన వాటిని అసలు ముట్టుకోకూడదు ఈ లింక్ అని అమెరికాలో ఉంటుంది పిచ్చి అదే ఆ పశువు యొక్క చర్మము చాలా జూలుతో నిండి ఉంటుంది వారు చెప్పినట్టుగా ఆ జూలుతో ఉన్నది వేసుకుంటే దాంట్లో రెండు ఉన్నాయి చలి నుంచి కాపాడడం ఒకటి ఫ్యాషన్ ఒకటి ఈ చలించి కాపాడడం పాటు ఇట్ కెన్ బట్ ఈ ఫ్యాషన్ పాటు చాలా భారం అది ఉండకూడదు తర్వాత పశుహింస అసలు దరిదాపులకి వెళ్ళకూడదు సకల ప్రాణ డైరెక్ట్లీ అని ఇండైరెక్ట్లీ ఎట్టి సంబంధం ఉండకూడదు అలాగే ఇతరుల యొక్క మనస్సు నొప్పించాలి వాళ్ళు మన మనస్సు నొప్పిస్తే మళ్ళీ తిరగబడి మళ్ళీ వాళ్ళ మనస్సు ఎందుకు నొప్పించాలి ప్రేమగానే ఉండాలి వాళ్ళు ఎంత మొప్పించినా కూడా వాళ్ళు ప్రేమభావాన్ని ప్రకటించాలి వాళ్ళు కూడా క్షేమంగానే ఉండాలి ఎవళ్ళ గురించి కూడా వీళ్ళు ఈ రకమైన అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవాలనో వీళ్ళు కష్టపడాలనో అలాంటి మాట అనకూడనే అనుకోవాలి నాతో ఒకళ్ళు అన్నారు అనుభవిస్తారులేండి అన్నారు అంటే నేనన్నా ఎందుకంటే అలా మాట్లాడతారు అనుభవిస్తారంటే నీ అభిప్రాయం ఏంటి అంటే అవతల వాళ్ళ గురించి మాట్లాడేప్పుడు వాళ్ళు అనుభవిస్తారు అంటే వదిలి మీరు బయట అంటే ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి అంటే ఇలాంటి అన్యాయాలు చేసిన వాళ్ళు రోగాలు వచ్చి అనుభవిస్తారు ఎందుకంటే అలా మాట్లాడతారు తప్పు మీ మనస్సులో ఆ యువతల వ్యక్తికి రోగం వచ్చి కష్టపడాలి అని ఒక థాట్ని మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు చాలా తప్పు థాట్ అలా ప్రాజెక్ట్ చేయకూడదు ఎందుకంటే దేర్ ఈస్ అూల్ మీరు ఆ థాట్ని బయటికి విసిరితే అది జర జిరా తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ మేరకు వచ్చేస్తుంది అది రూల్ అది వాట్ ఎవర్ యూ త్రో అవుట్ విల్ కమ్ బ్యాక్ టు యూ కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు వాళ్ళు రోగాలతో కష్టపడాలి అని అంటున్నారు మీరు ఈ స్టెప్ వాట్ యు అర్ సెయిన్ ఇఫ్ యు ఆర్ సేమ్ దాట్ యు ఆర్ మేకింగ్ యర్ బిగ్ మిస్టేక్ కాబట్టి ముందు వెంటనే రామనామాన్న ఒక నూట ఎనిమిది సార్లు నమస్కే వాళ్ళు చెప్పండి అంత తప్పు మాట అన్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేయండి ఏమని వాళ్ళు సుఖంగా ఉండాలి ప్రార్థన చేయాలి అంతవరకు మీ మనస్సులో ఉండేటువంటి ఆ కాలుష్యం పోదు అలా ఉండాలి భయపడిపోవాలి పాపానికి భయపడిపోవాలి కాబట్టి ఏ ప్రాణికి కూడా హింస అనేది కలుగనే మానసికంగా అటువంటి హింసా భావన ఉండకూడదు వాగ్రూపమైన హింస ఉండనే రాదు ఫిజికల్గా ఉండ ఉండకూడదు మీకు చెప్పేది ఏమిడి కాబట్టి మీరు ఏ ఉపాసన చేసినా సగుణంగా నిర్గుణంగా ఏదైనా కూడా సర్వభూత హితేరత అన్నది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గీతలో మీకు ఆ రకమైన ఉపాసన యొక్క సంబంధంతో అన్ని ఉపాసనల సందర్భంలోనూ ఆ విశేషణాన్ని వేస్తారు చాలా ఇంపార్టెంట్ భాష్యత బ్రహ్మ నిర్వాణం మోక్షం ఇంకా నేను చెప్పేశాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను రషయ సమ్యర్శన సన్యాసిన ఆయన ఋషిర్ దర్శన రష దర్శనే అని ధాతువు ఆయన ధాతువును బట్టించిన అర్థం ఆ దర్శనము గలవాడు అంటే వాడికి తెలుసు అన వాడు చూస్తున్నాడు తెలుసు అని అలా ఆ దర్శనము గలవాడు సంపాతి అని ఒక పక్షి ఉంటుంది రామాయణంలో ఆ పక్షి చెప్తుంది వీళ్ళకి ఏమని నాకు కనబడుతోంది లంక అక్కడ సీతాదేవి ఉండొచ్చు రావణాసురుడు అక్కడ ఉన్నాడు వాడే అపహరించిన వాడు వాడే అపహరించిన వాడు కదా నాకు కనబడుతోంది లంక ఐకెన్ అలాగ ఋషి అంటే అటు చూస్తున్నాడు అంటే ఆత్మ చూస్తున్నాడంటే ఈ చర్మచక్షులతో చూస్తున్నాడు కాదు జ్ఞానంతో చూస్తున్నాడు మూడవ ఒక కాబట్టి ఆ మూడవ కర్మం తెలుసుకున్నవాడు సత్యాన్ని చూస్తున్నాడు సమ్యగ్ దర్శన ఏమిటో తెలుసిన సమ్యక్ దర్శనం అంటే ఏటో తెలుసినా ఈ మనస్సు దానిలో వచ్చేటువంటి హెచ్చు నేను కాదు నావీ కాదు ఈ దేహము దాని పుట్టుక చావు నేను కాదు నావీ కాదు సమ్యగ్ దర్శనం సకల ప్రాణులలో ఒకే ఆత్మ చైతన్యం పడదు ఈశ్వరుడు ప్రతి కణంలో ఉన్నాడు చాలా ప్రవాహం అంతా కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు ఇదంతా సమ్యక్ దర్శనం ఈ సమ్యక్ దర్శనం ఒకలవారిని విషయ సన్యాసిన చూడండి ఓ మహాత్ము సన్యాసము అంటే మానసిక సన్యాసమే సన్యాసం చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ ది స్పిరిట్ ఆఫ్ ది సన్యాసం సో సన్యాసం యొక్క స్పిరిట్ ఏమిటంటే దేహాభిమానాన్ని త్యాగం చేసే అలాగే మమతారము అంటే ఏంటి ఇల్లు ఇది నాది ఆ పుస్తకం నాది లేకపోతే ఏదో నాది ఈ ధన కనక వస్తు వాహనాదుల ఎందు అభిమానాన్ని త్యాగం చేసేది అక్కడికి ఒక పెన్ ఉందనుకోండి ఒక నాన్ డిస్ట్రిప్ట్ పెన్ను నీ జేబులో ఉంటే పర్వాలేదు అంతేగాని ఈ పెన్ను నాది నాకు మ్యారేజ్ యానివర్సరీలో మా ఆవిడ ఇచ్చింది అని అలా పెట్టుకు తిరుగుతూ ఉన్నా అలా ఉండకూడదు ఏదో పిచ్చి ఒక ఆయన పాన్ బాక్స్ పాను పాను పానం ఏవో నాలుగైదు ఆరులో అది పానం వెండిది దానికి వెండి ఎందుకండి పాని అసలు పానే ఉండకూడదు పాను తినడమే తప్పు దానికి మళ్ళీ పైగా వెండి ఏంటంటే వెండి ఏమిటండే ఆ బాక్స్ ఏమిటండీ అవతల పాలయండి ఆయన అన్నారు నాకు మ్యారేజ్ యానివర్సరీ నాడు మా అబ్బాయి బహుమతిగా ఇచ్చేదాడు కానీ మ్యారేజ్ యానివర్సరీ అబ్బాయి తండ్రికి బహుమతి ఇవ్వటం అయ్యదా ఇది వినడానికి ఏం ఎలా ఉందంటే కొంచెం సెన్సిటివ్ మైండ్ గలవాడికి అది కొంచెం అసందర్భంగా ఉన్నట్టు అంటే నా వద్ద అలా అనిపించింది మరి ఆ సెన్సిటివిటీలు ఏమీ లేకుండా బండ స్వాధ్యాయంగా తయారైతే నేను చెప్పలేను కానీ కొంచెం నాకైతే వినడానికి తప్పుగా అనుకున్నాను ఎందుకంటే తల్లిదండ్రుల్ని దైవంగా పూజించాలి కానీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి వెళ్ళి హ్యా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని కొడుక నాడు పైవాడేదో ఏం చేయాలని అనుకోవచ్చు అలా చేయకూడదు తక్కువ విభవని అనిపించింది తప్పంటే అది మహాపాపం అని కాదు వెరీ ఇన్సెన్సిటివ్ పీపుల్ అని అనిపించింది నాకు అలా అంటే నేను చాలా చల్లవాళ్ళవుతా దాంట్లో పొగాకు కూడా ఉంది అంటే ఉంది అలాంటివి మమా అది అది జేబులో బట్టుకు తిరుగుతూ ఉంది ఆ పొడిన డబ్బా జేబులో బట్టుకు తిరగడం మమా అనేది అలాంటి చిన్నవాటి మీద కూడా ఉండకూడదు పెద్దవాటి మీద ఉండకూడదని వేరే చెప్పిగా ఉంది దేని మీద మమకారం ఉండరావదు అలా అది సన్యాస అంతేగాని బ్లంట్ గా చెప్పమంటారా బ్లంట్గా బ్లంట్ గా చెప్పాలంటే ఎలాగంటే వైరాగ్యంతో గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి వెళ్ళంబిడ్డల్ని ఏడిపించి వెళ్ళి సన్యాసం తీసుకుని ఓ ఆశ్రమం కట్టి కట్టేదంటే అర్థమైతే గృహస్థిల్ని కట్టుకుంటాడు కానీ సన్యాస ఆశ్రమం కడతాడా స్వామి శివానంద మహారాజు ఏమన్నారంటే ఆశ్రమాలు సన్యాసి కట్టడు సన్యాసి చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతాయి వాటంతటవి నిర్మాణం అవుతాయి అంటే ఎలాగండి వాటంతటవి ఇటగలువే అలా వస్తాయి వాటంతటవే వస్తాయి వీడు కట్టడం గృహస్థు కట్టించండి ఇల్లు సన్యాసి ఇల్లు కట్టడు ఇల్లు కడితే కర్తృత్వం రాలేదండి కాబట్టి ఇల్లు వాటిని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టేటంటే అది ఏమన్నమాటది ఆశ్రమం ఉన్నాయి ఆశ్రమం నాదన్నాం ఈ విధంగా నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ వస్తువులందు ధనమునందు మమకారాన్ని కలిగి ఉండటము అది అది సన్యాసానికి ఒక లోటు అనే నేను ఒక సన్యాసే చెప్తున్నాను ఆత్మవిమర్శ చేసుకోవట విషయం ఇది నాది ఇది నాది అంటూ ఉన్నాం అది ఒక లోటే అది ఆ లోపం ఎంత తేలి ఎంత సరిదిద్దుకుంటే అంత మంచిది కాబట్టి ఇది స్పిరిట్ ఆఫ్ సన్యాస అవి తింటాను వీరికి కాషాయంలో ఎత్తి మీద వేసుకుని మూల కూర్చోవడం కాదు ముఖ్యం స్పిరిట్ ఆఫ్ సన్యాసం కాబట్టి సన్యాసిన శంకర్లు సన్యాసిన అంటూ ఉంటారు ఎందుకంటే ఆయన సన్యాస స్పిరిట్ మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ క్షీణ కల్మష క్షీణ పాపా నిర్దోషి కాముక్రోధాది దోషాలు అసలు మన హృదయంలో వాటికి అసలు తాగు ఉండనే రాదు చిన్న ద్వైతాహ చిన్న సంశయా సంశయం ఉండకూడదు సంశయం అంటే ఇదే అదే అదే ఇద్వైతమా ద్వైతమా ఇలాంటి పిచ్చి ఉండకూడదు ద్వైతం గురించి చదివి తెలుసుకుందిదే ఉంది ద్వైతం అంతా ద్వైతమే దీంట్లో చదివి తెలుసుకుంది ఉంది అంత ద్వైతమే కదా మన లోక వ్యవహారం అంతా ద్వైతమే అది కరెక్ట్ కాదేమో అని తెలుసుకుంటే అద్వైతం అవుతుంది కానీ అదే కరెక్ట్ ఈ మాటకి మీరు ఏ శాస్త్రంలో ఒక్కర్లేదు ఎందుకంటే దీనికి చదివిదే కాదు దేవుడు ఆ సరే ఏదో దేవుడు ఏదో దేవుడు ఆ దేవుడిని ఏ రూపంగా పూజించినా ఒకటే పూజించుకోకపో అయితే నీకు శాస్త్రమేం చదువుతు దానికోసం శాస్త్రం చదవాలి అంటే నేనే దేవుడు దేవుడు నేను ఒక్కటే అప్పుడు శాస్త్రం లేదు జగత్ రూపంగా దేవుడు ఉన్నాడు అప్పుడు శాస్త్రం లేదు కాబట్టి అసలు ఇటువంటి సందేహాలకి తావే లేదు చిన్నద్వై జన్మ సంశయత్మానహా సంయతేంద్రియా ఇంద్రియ సంయమం ఉండాలి చూడండి సంయమము అనే మాట ఎడిగట్టుగా పట్టుకోవాలి రాబోయే అధ్యాయం ఆత్మ సంయమో ఒక ఇంద్రియ ఓ మహాత్ముని చెప్పారు చాలా బాగా చెప్పారని అనిపించింది ఎక్కడోదే వచ్చింది నాలుగో అధ్యాయం నుంచి ఆయన ఎలాబొరేట్ చేసి చెప్పారు ఇప్పుడు శబ్దాది అన్ విషయ అనన్య ఇంద్రియాగ్ని సుజుస్పతి అనే ఒక శ్లోకం ఉంటుంది పదమూడు యజ్ఞాలు చెప్పారు నాలుగో అధ్యాయంలో దాంతో ఒక యజ్ఞం ఏమిటంటే శబ్దాన్ని చెవిలో హోమం చేయుట అదో యజ్ఞం రూపమును కంటిలో హోమం చేయుట మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేశారనుకోండి దాని అర్థం ఆ భగవంతుని యొక్క రూపాన్ని నేత్రము అనే అగ్నిలో హోమం చేశారు రామనామాన్నో ఒక మంచి మధురమైన భక్తి సంగీతాన్ని విన్నారు అనుకోండి అంటే ఆ పవిత్రమైన శబ్దాన్ని చెవి అనే అగ్నిలో హోమం చేశారు అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం నోట్లో వేసుకున్నారు అనుకోండి ఆ పవిత్రమైన రసాల్ని నాలుకా అనే అగ్నిలో హోమం చేశారు సో ఆ విధంగా ఇంద్రియాగ్నుల ఎందు శబ్దము మొదలైన విషయములను హోమము చేయు ఇప్పుడు ఇంద్రియములు అగ్నిలు దట్ యూస్ కర్మ ఇట్స్ ఇట్స్ ఆల్ ఫైర్స్ మనిషి మధ్య మాంసమయంగా ఫీల్ కాకూడదు నాకు చూపు ఉంది అంటే అర్థం ఏంటంటే కనుదొప్పులు ఉన్నాయి కనుబొమ్మలు ఉన్నాయి ఆ తరుదొప్పల మీద ఏదో ఈ విలువలు రాసుకునే అధికారు దాని అర్థం చూపు ఉంది అంటే ఐ హ్యావ్ ఎ ఫైర్ విత్ ఒక ఫైర్ ఉంది చెవి ఉంది అంటే లోలపలు పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు దానికోసం చెవి చెవి అలంకారం కోసమా అలంకారాలు పెట్టుకునే వాళ్ళు వేరే సంగతి చెవి ఉన్నది దేనికి ఇట్స్ ఫైర్ ఎప్పుడు కూడా ఫైర్ అని ముందు గుర్తించాలి ఇంద్రియములు ఆర్ అగ్ని ఫైర్ ముక్కో ఇట్స్ అఫ్ ఫైర్ నో నాలుక నోరు ఫైర్ అయితే స్టొమక్ ఇస్ అఫ్ అగ్ని కదా కూడా అసలు ముందు తన ఎందు అగ్ని వీడు ఆవాహించుకుంటే కానీ అసలు వీడు వైదికుడే అగ్ని మీడే అగ్ని నేను అగ్నిశ్వరు కూడాను ఎప్పుడు కూడా అగ్నిలో పవిత్రమైన ద్రవ్యాన్ని వేయాలి తప్పిస్తే అపవిత్రమైన ద్రవ్యం వేయకూడదు పొద్దున్నే అగ్ని రేల్చి దాంట్లో అగ్ని స్వాహాన్ని హోమం చేశారనుకోండి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సుగంధం ముక్కులకి తాగుతుంది ఆ వాతావరణం అంతా పవిత్రమవుతుంది లేకపోతే పొద్దున్నే లేచి చక్కగా వెన్నీళ్ళు కాచి నీళ్లు బాయిల్ చేసి కాఫీ డికాషన్ తీసుకున్నారనుకోండి సపోజ్ కాఫీ డికాషన్ తీసుకున్నారు మేము ఏదో అభిషేకం చేస్తున్నాం రుద్రాభిషేకం ఓ ఉత్సాహంగా నమ్మకం అది చెప్పేసి సునమావి అధిని విజ్యంతిధ్యంతో హడావుడిగా చెప్పేసి చేసేస్తున్నాం చేసేస్తుంటే ఆ మంత్రం చెప్తున్నా నా పక్కన ఒక మంచి విద్వాసం ఉన్నాను ఎమ్మీ వాసన వచ్చింది తీసేవా అన్నాడు ఏ వాసన అన్నాడు సోమాయితీ రుద్రాహిత అంటే వాసన గమనించేవా ఏ వాసన అంటే కాఫీ వాసన అప్పుడు గమనిస్తే ఆ బస్ కాఫీ తాగేసి ఉంది ఆనందం అప్పటికే వచ్చేసింది ఆ సుగంధం అంటే ఏంటి ఫైర్ అంటే అలా ఉంటుంది దాంట్లో మీరు ఏం వేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ఫైర్లో పవిత్ర ద్రవ్యం వేస్తే ఆ సువాసన పది వ్యాపిస్తుంది ఆకర్షణీయంగా సపోజ్ మంట పెట్టి ఒక టైర్ వేశారనుకోండి దాంట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు కాబట్టి మీరు టైరు కనుక మంటలో వేస్తే మీకు మంట వస్తుందా పొగొస్తుందా చెప్పండి మీరు పొగ వస్తుంది కానీ తమోగుణ ప్రధానమైన అగ్ని అంట మీకు మంటే ఉండదు అక్కడ నలభో కాదు పొగ వస్తుంది కాబట్టి అగ్నిహోత్రం అలా ఉండేటంటే ఒక అలాగే ఉంటుంది దాంట్లో వేసిన దాన్ని బట్టి ఉంటుంది ఆ రకంగా కళ్ళల్లో రూపాన్ని వేసారంటే నిప్పుల్లో తైరు వేసినట్టుగా అయిపోతుంది చెవుల్లో శబ్దం కాబట్టి సంయమము ఉండాలి ఈ అగ్నులు ఇంద్రియములు అగ్నులు ఈ అగ్నుల్లో ఏం వేస్తున్నాము అనేది సంయమూక అగ్ని ఏం వేస్తున్నాము అమో పవిత్రమైన ఆహారాన్ని స్వచ్ఛమైన ఈ మేము దేవుడికి నైవేద్యం పెట్టిన ఆ అంటే మీరు ఇంకక్కడి నుంచి మెకానికల్గా ప్రాసెస్ చేయాలని చేసి ఈ సందర్భం ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించి నోట్లో వేసుకు ఆ వేసుకునే పదార్థం పవిత్రమైన అయి ఉండాలి ఇది అగ్నియము వేస్తే శరీరానికి పుష్టి మనస్సుకి పవిత్రత రెండు రావాలి అంతేగాని ఏదో బిర్యానీ అని ఇదని అదని సమ్ నాన్ సెన్ఫికల్ స్టఫ్ నోట్లో వేసే ఆ బాగుందని చెప్పేసి చాలా తప్ప కాబట్టి ఫైర్లు అనే జ్ఞానం ఉండాలి రాల్ ఫైర్స్ ఫైర్లో మీరు ఫ్యూయల్ వేయాలి పవిత్రమైన ఫ్యూయల్ వేయాలి వేస్తే ఆ ఫైర్ ఏమవుతుంది పవిత్రమవుతుంది మీరు టైర్ ముక్క లాంటిది ఫైర్లో వేస్తే ఆ మొత్తం బస్తీలో ఉన్న వాళ్ళందరూ ముక్కు మూసుకోవాల్సి ఉంటుంది ఆ దుర్వాసనకి అక్కడి నుంచి పొగ వస్తుంది కొంతమంది ఫైర్లో ఈ చికెన్ బిర్యానీ నోట్లో వేయడం అంటే అలాంటిది టైర్ ముక్క నిప్పుల్లో వేయడం వాడు మాట్లాడేంటే చుట్టుపక్కలంతా దుర్వాసన వస్తుంది అంటే మీకు ఫైర్లో అనేదానికి దృష్టాంతం బలంగానే ఇంకోటి కూడా చెప్పాను కాబట్టి ఇంద్రియముల ఎడల అటువంటి పవిత్రమైన భావన వాటిని అగ్నులుగా మలుచుకుని వాటిల్లో పడేటువంటి ప్రతి ద్రవ్యము రూపము శబ్దము ఇవన్నీ కూడా ఒక ఆహుతుల రూపంగా ఉండాలి ఇది ఇంద్రియ సంయమము అని అంటారు శతాత్మాన సంయతేంద్రియా అని అంటారు భూతహితే రతా సర్వాం భూతానా హితే ఆనుకూల్యే రహింసర్థ సకల ప్రాణులయల ఆనుకూల్యము ఎటువంటి వాడైనా కావచ్చండి వాణ్ణి మనవ తరపు నుంచి ఆత్మరూపంగా మనం రక్షిస్తాం వాడు ఏదైనా దోషాలు చేశాడనుకోండి ఆ దోషాలకి శిక్ష పడాల్సిన పూచి మనమేదండదు ఆ శిక్ష వేయాల్సిన వాడు వేరే ఉంటాడు ఇప్పుడు క్రిమినల్ ఉన్నాడు వాడు నా గుమ్మ దగ్గరికి వచ్చాడు నేను వారికి మంచి నీళ్లు ఇచ్చి ఏదో ఆహారం ఏదో నా దగ్గర ఉంటే ఇచ్చాను ఎవరో ఉన్నారో ఆ పోలీసు ఉన్నాడు వీడు క్రిమినల్ అయ్యా వాడికి నువ్వు ఆహారము అవి ఇచ్చి వాడిని పోషిస్తావు ఏంటంటే చూడు క్రిమినల్కి శిక్ష వేసి చూసి నాది ఆ పూచి నాది ఆ క్రిమినల్ని పట్టుకుని అరెస్ట్ చేసి కూర్చి నీది వాడికి శిక్ష వేసి కూచి జడ్జి కూడా జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది వాళ్ళది వాళ్ళు చేయాలి అప్పటి నుంచి వాళ్ళు చేస్తే అది వాళ్ళ పుణ్యం చేయకపోతే అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం మనం దాన్ని నేనేం చేయను నాకు అదేం తెలియదు నాకు తెలిసినది ఎంత మాత్రమే వాడు నా గుమ్మ దగ్గరకు వచ్చాడు వాడు వాడు వాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు వాడు కష్టంలో ఉన్నాడు వాడికి ఆకలా అన్నాడు నా దగ్గర ఒక ఉంది వాడి దగ్గర తెలిపించాడు అంతే నీ ఓన్లీ దత్తమచ్చిమాట వాడు ఎక్కడో ఏదో దొంగతనం చేశాడు లేకపోతే నాకు సంబంధించిన వస్తువే అపహరించి ఉండొచ్చు అంత మాత్రం చేత వాడిని పనిష్ చేసి చూపూచి నేను అనుకోకూడదు కాబట్టి నేనేమంటున్నానంటే ఎదరు వాళ్ళు మంచివాళ్ళని మీరు ప్రేమిస్తే సరిపడదు అది సరిపడదు సర్వశబ్దంలో ఆ మంచి వాళ్ళని ప్రేమించేసి దుష్టుల్ని శోకాళ్ళ దుష్టుల్ని ప్రేమించను అంటే కుదరదు ఆ సర్వపదం దుష్టులను కూడా ప్రేమించేసి లెవెల్కి నేను వెళ్తేనే అది సాధనవుతుంది మేము మంచి వాళ్ళనే ప్రేమిస్తాము అంటే మంచి వాళ్ళని ప్రేమించడానికి మీకు అది ఒక పెద్ద సంస్కారం అండి అది చాలా నార్మల్ థింగ్ దాంట్లో గొప్ప ఏమీ లేదు దుష్టుల్ని కూడా ఆశీర్వదించగలిగితే అప్పుడు మీరు సర్వభూత హితే రథ ఆ అదే ఒక కథ చెప్తారు సాధువు స్నానం చేస్తున్నాడు ఒక తేలు కొట్టుకొచ్చింది నేలలో ఆ తేలు కుట్టింది ఆయన దాన్ని గట్టి మీద ఎక్కి గట్టి మీద చచ్చిపోతుంది కదా గట్టు మీద పారద్దామని ట్రై చేస్తే కుట్టింది కుడితే అయ్యో అని మళ్ళీ అనుకునే లోపల ఆ తేలు మళ్లీ నేలలోపడి మునిగిపోతుండే మళ్ళీ చేత్తో తీసి గట్టి మీద వేశాడు అది మళ్ళీ కూర్చుంది అప్పుడు ఎవరో అడిగాడు ఆయా బుద్ధి లేదు అది ఓసారి పుట్టినప్పుడైనా నీకు జ్ఞానం రావద్దా మళ్ళీ దాన్ని ఇంకోసారి దాని ప్రాణిని రక్షించడానికి ట్రై చేస్తావా అని అడిగాడు అడిగితే ఆయన ఉన్నాడు దాని పని అది చేసింది నా పని నేను చేశాను అని దాని స్వభావం కుట్టడం నా స్వభావం ప్రాణిని రక్షించడం నా స్వభావం దాని స్వభావం అది నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి కాబట్టి మన స్వభావాన్ని ఇతరులను బట్టి మనం మార్చుకోకూడదు ఇతరులు ఎలా ఉన్నా మన స్వభావం ఎప్పుడూ ప్రేమమయంగానే ఉండాలి ఎలా సరే వాళ్ళు ఏ రూపంగా ఉన్నా సరే మనము వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి కప్పిస్తే ప్రతికూలత ఎప్పుడూ ఉండరాదు మన తరఫున నుంచి అది సర్వభూత హితే రథ అహింస అహింస అహింస అంటే మానసమైన హింస ఇందాక చెప్పాను మానసమైన హింస ఎలా అది ఉండరాదు వాగ్రూపమైన హింస ఉండరాదు తర్వాత అదేంటి కాయికమైన హింస మరీ ద్వరం అద అసలే ఉండరాదు అగ్యూస్ వాగ్రూపంగా అగ్యూస్ చేస్తారు హింస పెడతారు ఫిజికల్ గా ఏమీ చేయరు వాగ్రూపంగా హింస చేస్తారు చాలా తక్కువ కాబట్టి ఏ రకమైన హింస ఇతరులకు మన వల్ల కలుగరాదు సర్వభూత హితే వ్రతాహ కామక్రోధవియుక్తీనా అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మ్మనిర్వాణం వర్తతే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు ఋషులు ఎక్కడుంటుందండి బ్రహ్మ నిర్వాణం స్వర్గంలో ఉంటుందా కైలాసంలో వైకుంఠంలో ఎక్కడ ఉంటుందా వాళ్ళు పొందారు కదా మనం కూడా పొందొచ్చు వాళ్ళు పొందింది మనం కూడా ఎందుకు పొందుకోవద్దు పొందొచ్చు అసలు ఎక్కడుంటుంది అంతటా ఉంటుంది అభిత నీ చుట్టూ ఉంటుంది చుట్టూ అంటే ఎక్కడ చూడండి బ్రహ్మ వేదం అమృతం పురస్టాత్ పురస్పాత్ ఇది ముండకోపనిషత్ ఈ ముందు ఈ ముందు వ్యాపించి ఉన్నటువంటి నామరూప ప్రపంచమంతా కూడా వాస్తవంలో ఈ నశించే నామరూపాలు మన కంటికి కనబడుతున్నాయి మన కంటికి కనబడని తత్వము నశించే నామరూపాలలో దాగి ఉన్నది నశించని పరబ్రహ్మ నామరూపములు మేము శివానందాశ్రమంలో ప్రార్థన ఒకటి చేస్తూ ఉంటాం హే ఓ దేవా ఈ నామరూపములన్నింటి ఎందు మేము నిన్నే కాంచదము దాకా శివానంద మహారాజ్ ఆయన ప్రార్థన ఆయన దాన్ని కంపోజ్ చేశారు ఆ ప్రార్థన సో ఈ నామరూపముల ఎందుకంటే తెల్లార్లస్కే నామరూపాలను చూస్తూ ఉంటాం ఈ నామరూపములన్నిటి ఎందు మేము నిన్నే కాంచదము ఇంకో వాక్యం ఉంది ఈ నామరూపములన్నింటి ద్వారా మేము నిన్నే సేవించదని బాకా ప్రార్థన ఈ ప్రార్థనలు ఉన్నా చూసానండి అది ఆ సిన్సిరిటీ ఆఫ్ పర్పస్ అన్ లవ్ కనుక చేస్తే ఆ సిన్సిరిటీతో చేయాలి అందులో మెకానికల్గా చేస్తాం మెకానికల్ ప్రార్థన అలా సర్వే భవంతు సుఖన సర్వే సొంత సర్వే మంత్రాన్ని పశ్చంతు మా కష్టం దుఃఖమహద్భేద హరిహోం దశంది శ్రీకృష్ణార్పణం వస్తుంది లేచడం నేనంటాను అరే అలా కళ్యాలు పడక ఆ శ్లోకంలో మీకు వచ్చేప్పటికి నువ్వు వాళ్ళు అవి మూసుకో అర్థంగా అర్షణం కాదు సరే భవనంతో సుఖైనాను భావన చేయి అలా భావన చేయవు అలా మీరు రెండుసార్లు భావన చేస్తే మీ మనస్సు క్షాళనైపోతుంది పవిత్రమైపో దాన్ని అంత మెకానికల్గా చెప్పేసి అది వెళ్ళిపోతే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఏమి వర్కౌట్ వందసార్లు చెప్పి రిపిటేటివ్గా ఉండకూడదు రిపీట్ చేయాలి కానీ రిపిటేటివ్ అండ్ మెకానికల్గా ఉండకూడదు రిపీట్ అలా చేయాలంటే అసలు రిపీట్ అనే మాట ఉండకూడదు దాన్ని దాంట్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి సూర్యోదయం రిపీట్ అవుతుందా లేకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అది ఎప్పటికప్పుడు ఫ్రెష్ అది నిన్నటి సూర్యోదయం ఇవాళ వచ్చిందని వాడు అన్నాడంటే వాడికి జీవిత రహస్యం వాడికి తెలియదు అర్థం నిన్నటి సూర్యుడు అది ఇవాళ నిన్నటి సూర్యుడు లేడు ఇవాళ సూర్యుడు లేడు సూర్యుడే ఉన్నాడు ఎప్పుడు నిత్య నూతనుడు సూర్యుడు అలాగా దేవుని యొక్క ప్రార్థన కూడా అలాగే ఉండాలి ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్తో ప్రార్థన చేయాలి మీరు మెకానికల్ అండ్ రిపిటేటివ్గా చేశారనుకోండి మైండ్ డల్ గాయము ఒకప్పుడు మెకానికల్ అండ్ రిపిటేటివ్ ఎఫర్ట్ని ఒకప్పుడు ప్రారంభంలో చెప్తారు ఇప్పుడు ఎక్కలు కంటస్థం చేయడానికి ఆ ఎక్కాల పుస్తకం చదువుతూ ఉంటాడు విద్యార్థి అప్పుడు కొంచెం కంటస్టం చేయడా పదిసార్లు చదువు చెప్తారు రామశబ్దం పదిసార్లు చదివితే దాని బాధడి పదిసార్లు చదువు అని చెప్తారు కానీ వీరి జీవితం అంతా అలాగే ఉండాలని అభిప్రాయం కాదు ఇంకా నాకు శబ్దమంది ఈ మూలం జాముల లెట్టిగా వచ్చు ఇంకా అంతకంటే నాకు సంస్కృతం ఏం కాదు అంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది అలా ఉండకూడదు అలాగే స్పిక్చర్స్ నేను శుభ్రంగా వల్లించేశాను నాకు నోటుకు వచ్చేసును ఇంకా అంతకుమించే నన్ను మీరు అడగద్దు అంటే అది దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ నో నాలెడ్జ్ అసలు నాలెడ్జే కాదు అది గమనించాలి కూడితే శబ్దజాలాన్ని పట్టుకుంటే ఏమైందండి ఏమీ కాలేదు దాన్ని దాని సారం హృదయంలో ప్రవేశించాలి ఆ ఫ్రెష్నెస్ ఉండాలి ఆ మంత్రాన్ని ఆ విష దర్శించినప్పుడు ఆ ఫ్రెష్నెస్ తో దర్శించాలి అటువంటి ఫ్రెష్నెస్ తోటి ఆ మంత్రాన్ని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఎనీవే కాబట్టి సో కో సర్వ కాబట్టి ఆ ప్రార్థన చేసేప్పుడు ఆ ఫ్రెష్నెస్తో చేయాలి కాబట్టి ఆ ప్రార్థనలో ఈ నామరూపములన్నిటి ఎందు మేము దర్శించడము కాక అనే ప్రార్థన అది ఆ ప్రార్థనని చాలా సిన్సియర్ చేయాలి లవ్ న్యూస్ ఉంది నెవర్ మెకానికల్ ఎనీవే సో బ్రహ్మవేదం పురస్కారం మన ముందు వ్యాపించి ఉన్నది నామ రూపాలు కాదు ఇది ఐదు పాయింట్ అదేమో బంజారా హిల్స్ ఆ పైన ఆట బాంబే రోడ్డు అదే అదే ఉన్నది అలాగే అర్థం చేసుకోవటం పృథివీ వ్యాపించి పృథివీ వాయువు ఆకాశము అంటే పరబ్రహ్మ అర్థం ఆ రూపాల్లో పరబ్రహ్మే ఉన్నది బ్రహ్మ వేదమృతం పురస్టాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత బ్రహ్మోత్తరక అది అభితో బ్రహ్మ నిర్వాణం చుట్టుముటంతా పరబ్రహ్మయే గలదు అదియే మోక్షం ఇప్పుడే ఇక్కడే మోక్షము గలదు వర్తటే ఎవరికి విదిత ఆత్మనా ఆ రహస్యం తెలుసున్న వాళ్ళు ఆ ఆత్మ అంటే సారము ఆత్మ అంటే సారము ఆ సారం తెలుసువాడికి సో ఈ మన ముందు ఉన్నదంతా పరబ్రహ్మే అనే జ్ఞానం ఎవరికి ఆ రహస్యం తెలుసున్న వాళ్ళకి విదితాత్మ విదిత సారానాక మీకు నేను చెప్పాను ఇది ఏంటిది ఆకాశం ఆకాశం అంటే బ్రహ్మ కదండి అసలు ఊహ చేయండి ఈ తూర్పు దిప్పు ఎంతవరకు వ్యాపించి ఉంటుంది అసలు ఊహ చేయండి ఊహ చేస్తే మీ మనస్సు అనంతంలో విలీనమవుతుంది ఆ క్షణంలోనే మీరు అనంతంలో విలీనమైపోతుంది ఎందుకంటే ఎంతవరకు వ్యాపించి ఉందో ఊహ చేసేప్పటికీ ఆ ఊహ చేసే మనస్సు ఉండదు ఏమండి ఆ సర్వ అనంతమైన ఆ బియింగ్ ఉంటుంది ఇదే ఉండదు మెడిటేషన్ యూ మెడిటేట్ అ ద ఇన్ఫినిట్ స్పేస్ అవుటర్ స్పేస్ మీరు మెడిటేట్ చేయాలి అప్పటికప్పుడు మీరు సమాధిలోకి వెళ్ళిపోతారండి మీరు మార్కెట్లో కూర్చుని ఉండగా సమాధిలో వెళ్ళిపోవచ్చు స్పేస్ మీద మెడిటేట్ చేస్తే ఎందుకంటే అది అదితో బ్రహ్మ నిర్మాణం వర్తతే విదితాత్మ ఆ సారం తెలుస్తున్న వాళ్ళకి ఉన్నదంతా పరబ్రహ్మ తప్పింకే అండి సో అయితే ఆ సారం ఎప్పుడు తెలుస్తుంది ఆ బ్రహ్మ సర్వవ్యాపల నామరూపములన్నింటి ద్వారా మేము నిన్నే ఆరాధించడము గాక అని వీడు అనగలగాలంటే వీడు మనస్సు ఎంత పవిత్రమై ఉందో నామరూపములన్నింటి ద్వారా అంచేతనే నేను గమనిస్తాను ఈ పీపుల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు దీసారా వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోలేరు ఫ్రస్ట్రేషన్ అంటే అలాగా నేను నేను ఇంతకుముందు చెప్పాను ఒక ఆయన చూసి నేను ఆశ్చర్యపోయాను ఆయన అంటాడు అధర్మం పెరిగిపోయినంత పాపాత్వం నిండిపోయిన ప్రకం ఒక పుణ్యాత్మడు ఎవడో కనపడటం లేదని కంగారు అని అదొక ఫ్రస్ట్రేషన్ ఇంకో ఫ్రస్ట్రేషన్ రాముడు అంటే ఎవడికి భక్తి లేదు కృష్ణుడు అంటే భక్తి లేదు అసలు మన శాస్త్రాల మీద ఎవరికీ శ్రద్ధ లేదు మన పురాణాల మీద శ్రద్ధ లేదని గంగారు ఊడిపోతుండే అదే ఫ్రస్ట్రేషన్ నేను చూసా ఆశ్చర్యపోయాను చదువుకున్నాడే కానీ సారాన్ని తెలుసుకోలేకపోయాడే అంట అంత అధర్మం ఆ కనపడుతుంది నాకు అలా కనిపించదే నన్ను అడగండి మీరు ఎలా కనబడుతుంది నాకు ఎక్కడ ఎక్కడ చూసినా నాకు భగవద్గీత మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉపనిషత్తుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు హిందూ ధర్మం యొక్క మహిమ అలాగ వన్నే రోజు రోజుకి వన్నే పెరిగిపోతుంది అంతటా హైందవ తత్వశాస్త్రాన్ని అలా ఆరాధించేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది నాకు అలాగనిపిస్తుంది నా చూద్దంలో తప్పుందా ఎగరవాడి చూడటంలో తప్పుందా ఏమో నాకు కనపడి నేను ప్రశాంతంగా ఉంటాను నాకు హిందూ ధర్మానికి హాని వచ్చేసింది దీన్ని ఇప్పుడు రక్షించకపోతే ఏదో అయిపోతుంది అనే బెంగ నాకు లేదు Why? I see only the glory of Hindu Dharma everywhere. Sarvatra. So, the frustration is that we are going to be able to meet the Nama Roopal. The Nama Roopal is in the Taipai Nama Roopal. So, there is a lot of human beings, but you are not able to meet the Nama Roopal. ఎంత పవిత్రమైన మనస్సు ఉండాలంటే చూడండి కామక్రోధములు మీ దరిదాతులకి రాకూడదు అంటే కామక్రోధ లోభ అని మూడు ఉన్నాయి ఇక్కడ రెండే చెప్పారు రెండు ఉన్నాయంటే మూడు ఉన్నాయని అర్థమే ఇప్పుడు శత్రువులు చుట్టూ కపల చుట్టూ ముట్టడి చేసి ఉన్నారు కోటలో ఉన్నాం ఈ కోటలో ఒక చిన్న సందు ఒకటి జరిగి ఒక శత్రువు ఉందనిచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది దిల దిల దిల ఆడటం మొత్తం అందరూ వచ్చేస్తారు అలాగే హృదయం అనే కోటలోకి కామన అనే శత్రువుని రాణిస్తే ఆ కామన వెంట క్రోధం లోపం మోహం మదం మాత్సర్యం అన్నీ వచ్చేస్తాయి దిలబిల్లా ఆడుతాం ఆ కామశత్రువు మొట్టమొదటి శత్రువు ఆ కాముల్ని తీసిపారేస్తే కామన అంటే డిజైర్ అని అర్థం కాముగా డిజైర్లెస్గా ఉండాలి వద్దన్నేలు ఎవరైనా కప్పు కాపీ తాగేసి మొత్తం స్వర్గం అంతా మన కళ్ళ ముందే ఉందనే ఫీలింగ్లో వెళ్ళిపోవాలి అలాగా నిందుగా ఉండాలి నిండుగా అయ్యా మీకు ఏం కావాలి ఏం కావాలండి ప్రపంచం అంతా మన గుర్తింట్లో ఉందనే ఫీలింగ్లో ఉండాలి అలా యూ డూ దాట్ యు ఫేక్ ఇట్ యుల్ మేక్ ఇట్ ఎందుకంటే తత్వం అదే ఆత్మస్వరూపం పూర్ణమే మనమే పని కట్టుకుని ఆలోచించి ఇవి బ్రేక్ఫాస్ట్ కాఫీ కుట్ చేసుకుని ఇప్పుడు మనకి ఏ కోరిక ఉంటే బాగుంటుందని వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఏదో కోరిక ఒకటి ప్రాజెక్ట్ చేస్తారు ఏ కోరిక ఉండాలి అంటే ఏదో ఈ సూట్ ఏదైనా కొనుక్కున్నాం ఎందుకంటే సూట్ ఎందుకండి ఏం పని ఎందుకు ఎవరికైనా సూట్ కొనివ్వాలి కానీ మనకెందుకు సూట్ అలాగే కాబట్టి కామ కామ ఎప్పుడైతే లేదో క్రోధ ఉండదు లోభ ఉండదు ఓ మహాత్ములు ఏమని చెప్పారంటే నువ్వు ఈ అప్లై వన్ ఓవర్ లేదని అని చెప్పారు ఇప్పుడు కామ ఉందనుకో కామ కోరిక పుడితే లోభాన్ని ప్రవేశపెట్టుకున్నారు ఈ అప్లై లోభ ఎగ్నెస్ట్ కామ వాటి ముగ్గురిని కలిపి నచ్చి చేసుకోకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళని ప్రయోగించాలి కామ కోరిక తీరిందనుకోండి డబ్బు ఏమవుతుంది ఖర్చు అయిపోతుంది కదా కాబట్టి లోభాన్ని ప్రయోగించి కామాన్ని ఫెయిల్ చేసే రోధం దగ్గర మరీను క్రోధం వచ్చిందనుకో కామాన్ని ప్రయోగించు కామం అంటే ఏమిటి మనం సుఖశాంతులతో ఉండాలి మనకేమీ కష్టం కలగకూడదు అది కదా కామం అంటే కాబట్టి క్రోధం కోపం పెట్టుకుంటే కష్టాలు వచ్చేస్తాయి ఎదురు వాళ్ళతో కలహం వచ్చేస్తే వాళ్ళు మనమే దెబ్బలాటుకొస్తారు మనకేమో ఆ సౌఖ్యం దెబ్బతింటుంది కాబట్టి కామాన్ని ప్రయోగించి క్రోధాన్ని జయించు లోభాన్ని ప్రయోగించి కామాన్ని జయించు ఆ విధంగా కామ క్రోధాలను లోభంతో జయించేయచ్చు లోభం గలవాడు దెబ్బలాటికి రాదు అని మీకు తెలుసు లోభి దెబ్బలాటకి రాదు ఎందుకంటే దెబ్బలాట పెట్టుకుంటే కలహం పెట్టుకుంటే డబ్బు ఖర్చు పెట్టి ఆ కలహాన్ని నిర్వహించాల్సి ఉంటుంది నన్ను వెళ్తుంటే ఎవడన్నా తిట్టాడు అనుకోండి వాడి మీద పరువు నష్టం బాగా వేశాననుకోండి వాడికి కష్టం ఏమొచ్చిందన్నమాట అలాంటి పెట్టి ముందు పరువు నష్టం బాగా వేయాలంటే ఎంతకు వేస్తారు ఎంతకు వేస్తారు కనీసం పది లక్షలకైనా వేయాలా వెయ్యి రూపాయలకి పరువు నష్టం దావా వేస్తారా పది లక్షలు ఐదు లక్షలకు వేస్తారా పని కనీసం లక్షకి ఐదు వేలు ఫీజు కోర్టు ఫీజు ఈ కోర్టులున్నాయి చూసారా మీరు పది లక్షలకి పొరుగు నష్టం దాగా వేయాలంటే ముందు యాభై ఫీజు కట్టాలి వాడికి కోర్టు స్టాంప్ కోర్టు ఫీజు ఆ తర్వాత లాయర్ ఎవరు కోర్టుకి యాభై వేలు నా మాట ఏంటంటే కోర్టు ఒక రూల్ ప్రకారం లాగిస్తే మీరు ఆ రూలు లేకుండా తన సందర్భాల ప్రకారంగా వీళ్ళు అవుతారు ముందు వారికి ఏం వారికి మనం ఏం చేసామో దేవుడికి కానీ ముందు ఒక లక్ష రూపాయలు మనకి నష్టమవుతుంది లోభం ఏం చేస్తాడు వద్దొద్దు మనకి కలహాలు ఏమొద్దు అని చెప్తాడు చూడండి లోభం దేనికి ఉపయోగపడింది క్రోధాన్ని జయించడానికి ఉపయోగపడింది కదా సో ఆ విధంగా మీద లోభాన్ని ప్రయోగించి ఆ రెండింటినీ జయించేసి ఆ తర్వాత లోభాన్ని కూడా విడిచిపెట్టేసి కామంగా కూర్చోటారు కామ క్రోధం విలుక్స్ కాదు లేదా ఇంకో ఉపాయం చిన్న నలకు ఉందనుకోండి కంట్లో పడితే కన్ను వాచిపోతుంది చూపు నష్టం వస్తుంది చాలా హాని కలిగిస్తుంది అదే పెద్ద బండరాయి అనుకోండి అది గంటలో పడుతుందా అలాగే కామన చిన్న కామన్ ఉందనుకోండి అది హృదయంలో ఉంటే ఒక శల్యం అయిపోతుంది అదే కామనని మీరు యూనివర్సలైజ్ చేసేయండి మేక్ ఇట్ యాజ్ బిడ్ యాజ్ ఇట్ కెన్ బి కాబట్టి డిజైర్ ది హైయెస్ట్ నెవర్ డిజైర్ ది స్మాల్ డిజైర్ ది హైయెస్ట్ సూట్ కావాలని కోరారనుకోండి ఓకే షూట్ కోరితే ఏమిటి దొరుకుతుంది సూట్ వేసుకుంటే ఏమవుతుంది సూట్ వేసుకుంటే ఏమవుతుంది నిండుగా బాగుంటుంది నిండుగా బాగుండేది పూర్ణ పరబ్రహ్మ ఆత్మ నాకు అది కావాలి పోటు కాదు కావాల్సింది So, you expand the desire to, to encompass the entire g翔 praj發 brain,唐�é, That's right now! Again, the future of god hasn't left level its own meaning and how disdain it to the pradha bay, Meaning, you already could pray another human way, halfway, if you would like it, beş that time doesn't clear how DK isочка-pour-akk母 and je please decide tomut me to distribute it As how you would have Cross detain it, line it with Parameshwaran and hold on all that randha I mean that goal will return that time to the Sl-,kwo講 to the Ahora system! That goal I can celebrate on Venus and Emil Sharo it which I don't say toroy tarpa On Venus and Atlas Truth పరబ్రహ్మ కావాలన్నాడు అని ఆ విధంగా కామనం ఎక్స్పాండ్ చేసిస్తే అది మిమ్మల్ని హింస పెట్టదు పైగా అమృతం అయిపోతుంది అలాగే క్రోధం క్రోధం ఎవరి మీద ఈ ఈ చుట్టుపక్కల వాళ్ళ మీద చూపించదు క్రోధం చూపిస్తారంటే దేవుడి మీద క్రోధం చూపించారు ఎందుకంటే దేవుడు చిన్నగా ఉండక అంత హింస పెడుతున్నాడు నన్ను సృష్టించింది కదా ఈ సంసారంలోకి పాడేసింది దేవుడే కదా తన తన స్వరూపంలో భాగం అని అంటాడు మరి అంశం అయితే ఎందుకు వదిలిపెట్టేసినట్టు అదేం పూచి ఉన్న పనేనా అదే అని మీరు ఇంకా భాష కూడా పరుషమైన భాష వాడు తన అంశం నేనైనప్పుడు నన్ను ఇదికుమారుల సంసారంలో పడేసి తనేమో హాయిగా విశ్రాంతిగా వైకుంఠంలో కూర్చుంటాడా నేను ఇక్కడ ఆయన అంశనయ్యి ఉండి ఈ సంసారంలో నానహింస పడుతున్నానా ఇది దేవుడు చేయదగ్గ పనేనా తండ్రి కొడుకును తనేసి బజార్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆ తండ్రి క్రూరుడు అంటారా లేకపోతే సత్పురుషుడు అంటారా ఈ దేవుడు కూడా పరమ అని ఈ విధంగా ఉపయోగించి దేవుణ్ణి చెడ అంటే క్రోధము యొక్క పరిధిని ఎక్స్పాండెడ్ టు కవర్ ఈశ్వర ది హైయెస్ట్ బి యాంగ్రీ విత్ ది హయ్యెస్ట్ డోంట్ బి యాంగ్రీ విత్ సమదర్ డాంగ్రీ విత్ ది హయ్యెస్ట్ ఈశ్వరుడు మీద యాంగ్రీగా ఉండండి ఆ యాంగర్ ఏమవుతుందంటే మీ మనస్సుకి ఒక పెద్ద ఊరటని కలిగిస్తుంది మనస్సు ప్రశాంతమైపోతుంది దుఃఖం పోతుంది ఆ విధంగా కామక్రోధ రెండు ఉపాయాలు చెప్పాను నేను కాబట్టి లోభాన్ని ప్రయోగించి జయించండి లేకపోతే మేక్ దమ్ బిగిన్ అఫ్ టూ టూ ఇన్క్లూడ్ ఈశ్వర్ అయిందం ఏ ఏ రకంగా జయించినా ముందు కామక్రోధాలని జయించాలి కామక్రోధ విగుతానా యతికి డెఫినేషన్ ఏమిటని అడిగారు పుజయతి సన్యాసంటే ఏమిటి అసలు భగవద్గీతలో అన్ని డెఫినేషన్స్ అక్కడే ఉంటాయి యుక్తుడంటే ఎవరు సో శక్నోతే హోధుం రాక్షరీర విమోక్షణాత్మక్రోధోద్భవం వేగం సయుక్త అది యుక్త డెఫినేషన్ వచ్చిందా లేదా బుద్ధిమంతుడెవరు బుద్ధిమంతుడికి డెఫినేషన్ ఏమిటి కర్మణ్యకర్మ యొక్క శేదకర్మ నిజకర్మయ సబుద్ధిమాన్ అది బుద్ధిమంతునికి డెఫినేషన్ ఏమండి యోగానికి డెఫినేషన్ ఏమిటి సంవిద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞతం దుఃఖ సంయోగ వియోగానికి యోగం అని పేరు ఆరోగ్యాయం వస్తుంది అది యోగానికి డెఫినేషన్ ఈ విధంగా ఆ డెఫినేషన్స్ అన్ని ఉంటాయి ఇట్ ఈజ్ ఇట్ సోన్ లెక్షిక కామక్రోధయుక్తీనా ఎవడైతే కామక్రోధాలు లేకుండా ఉంటాడో వాడు వ్యతి సరిపడుందా కాబట్టి ఆ విధంగా యతి అయి ఉండవలేను ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాన్నా కొంచెం పనుండి ఒక పది నిమిషాలు ముందు ఆపుతున్నాను ఈవేళ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యే పూర్ణశమాదాయ సూర్ణమేవాశిష్యతే శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ